జాయిన్ అయిన మీ అందరికి ప్రభుత్వ ఈసూ క్రీస్తునామంలో అందరికి శుభాభి వందనామలు అలాగే దేవునికి కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రైజ్ అలార్డ్ సిస్టర్ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుడా మహోన్నతుడ సర్వాధికారి అయిన తండ్రి సర్వశక్తి కలిగిన మా దేవ రాజా తిరాజా దేవాతి దేవ పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుగానాల చేత తండ్రి అయ్యా పూజింపబడుచున్న మహాదేవానికి వందనాలు చెల్లించుకున్నా తండ్రి ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠం నాయన నీ పాదపీఠం దగ్గర ప్రభా నీ సింహాసనం దగ్గర ప్రభా మేము చేరి నాయన ప్రభా మామజ్జల నిర్దిహండి నీ ప్రభా మీ ఆత్మ నడిపింపు మీ ఆత్మ సంచారం దయచేయండి దేవ పరిశుద్ధడానికి వందనాలు వందనాలు తండ్రిస్తూ తీస్తూ ఉత్తరాల నాయన ప్రతి ఒక్క ఆటంకాలను కూడా తొలగించండి ప్రభావ జాయిన్ కావలసిన వాళ్ళు త్వరగా జాయిన్ అటకుని కృప దాయి చేయండి సైతా ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా పరిశుద్ధడానికి వందనాలు వందనాలు వందనాలు తండ్రిస్తూ తీస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరాలు నాయన ప్రభానికే వందనాలు ఈ ఆన్లైన్ ఆరోగ్య ప్రభావం మీరు మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ వాటిలో ప్రభా మా అందరితో మాట్లాడండి బలపరచండి ప్రభా అంత దినాల్లో ఉన్నాం ప్రభా యేసూ ప్రభా మీ హెచ్చరికలు ప్రభా అ మీ వార్త మానం మాకు దయచేయండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్పదేవా నీకే వందనలేసయ్యా నీకే స్తోతులు స్తోత్ర ఆన్లైన్ ప్రార్థనలో వాక్యం వినే కూడా ప్రభా మీరు బలపర్చేయండి మీరు ఆకడకు సిద్ధపరచేయండి నూతన ఆత్మ తండ్రి నూతన ఆత్మలు తండ్రి కేబిపిఎం గ్రూప్ లో వచ్చేరులాగా మీరు సహాయం చేయండి ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి ఆయన పరిశుద్ధడానికి వందనాలు వందనాలు తండ్రి తీసుకోతాలయన అనారోగ్యంతో ఉన్న బిడల్ని కూడా మీరు ముట్టండి తాకండి అయా స్వస్థపచేయండి నాయన ప్రభా విజ్ఞాపన ప్రార్థనలో కూడా ప్రభా ఎవరైతే ప్రేరేకు ప్రభా కోరి ఉన్నారో ప్రభా వాళ్ళ పట్ల మీరు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి స్వస్థతలు దయచేయండి ప్రభా నిస్వార్థనైనా సర్వలో కనికిపోవాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆశ్చర్య కార్యాలు చూడాలా రక్షణ పొందాలా మార్పు మనసు పొందాలా ప్రభా అ పాప రుచిపెట్టి నీ తట్టు తిరగాల సహాయం చేయండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధుడానికి వంధనాలండి కేటుంబంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి పాటల ద్వారా మీరు మయం పొందండి ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభా నివేతో నడిపించమని ఆత్మ నడిపింపదేమని నీ కృపగలస్తానికి అప్పజెప్పుకుంటూ ఏసైఎ పరిశుద్ధు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ సిస్టర్ ప్రైస్లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైస్లాడ్ మన మధ్యలో జాన్ బ్రదర్ పాట పాడతారు మరొకసారి వందనాలు పాట ఆడుకుందాం మనము ప్రేమ మాయాభువా ప్రభువా ప్రేమ మాయాసు ప్రభువా ఇన్నేస్తును ప్రభువా అనుదినము క్షణము అనుదినము అను నిన్నేస్తు ప్రభువా అనుదినము అను క్షణము నిన్నేస్తు ప్రభువా రేమ మయా యూ ప్రభువా నిన్నేస్తుతి ప్రభువా రేమ మయా ప్రభువా నిన్నే స్తును ప్రభువా హే యోగ తలే నివు ప్రేమతో పిలిచావు ప్రభువాతీ నన్ను నివోతో పిలిచావు ప్రభువ నన్నింతగా నో ప్రేమించినవు నీ ప్రాణమిచ్చావు నాకై నగా నో ప్రేమించినవు నీ ప్రాణమిచ్చావు నాకై ే మేసు ప్రభువాతును ప్రభువా రే మ మయసు ప్రభువాతును ప్రభు ఇదవా కీటా నీవులిచి నరుదయాని తట్టావు ప్రభువా ఇదవా కీటా నే నీలిచి నారుదయాని తట్ట ప్రభువా హృదయాంగ లో హృదయాంగ లో హింషి నావ నా కేనందే నా కేనంద మే ప్రే మాయా ప్రభువాతు ప్రభువ ప్రేమ మయ ప్రభువాతి ప్రభువ శోధనలు నన్ను చుట్టుము కొనినా ఆవేదనను నన్ను అలుగు కొనినా శోదలను నన్ను చుట్టుము కొనినా ఆవేదనలు నన్ను అలుము శోదన రోదన ఆవేదనలు శోధన రోదన ఆవేదనలు నిన్నేస్తుతి తింటూను ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమ మయు ప్రభువాతి ప్రభువ అను అనుక్షణము ఇస్తుతి ప్రభువా అనుదినము అనుక్షణము ఇస్త ప్రభువా రేమ మయ ప్రభువాతి ప్రభువా మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తాడు ప్రైజలాడ్ అన్న మీరు అందించండి ప్రైజలాడ్ కాళ్ళు పూసుకోండి పరశుధుర దేవ మహోన్ను రఘు మీకు వంద కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ యొక్క సాయంత్రానికి సెవెన్ నమ్మారో సార్ మీ సరే ఇప్పుడు కూడా మరోసారి మనం జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాము మీ యొక్క కనికరంలో మన జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాము మీ రక్షణ ప్రణాళికలో మన జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాము నేను మీ ప్రణాళికలో ప్రభు మా పాత్ర ఏదో మాకు అది చూపించండి మేము వృధా చేసుకోకుండా మా పిలుపుని బహు జాగ్రత్తగా దాన్ని భయంతో మెలుపు వణుకుతోని ప్రభు అందులో పాల్పొందలాగన మీ యొక్క ఆత్మీయ పోరాటంలో ప్రభు మీ పక్షంగా వెళ్ళబడలాగా ఈ యుద్ధంలో విజయం పొందలాగా సేపడమని ప్రార్థిస్తున్నాము పట్టణ గ్రంథంలోని వాక్యాలన్న ధ్యానిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి ప్రభావ ఇరవయ అధ్యాయం ముగింపు దశకు మేము వచ్చినాం తండ్రి ఈ సహాయం మాకు అనుగ్రహించింది దేవా మాకు నడిపించండి మీరు నడిపించకపోతే మేము నడవలేం కాబట్టి పావుని ప్రభావ దేవుని బిడ్డలందరూ పర్షుదాత్మ చేత నడిపింపడారని పావులు భక్తులు రాసిన భద్రిక ఎనిమిదో అధ్యయనం జ్ఞాపకం చేస్తాడనైనా ఈ దినం ప్రభావ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము మీ చేత నడిపింపడాలని ఆశపడుతున్నాం మా సొంత తలంపలు మా యొక్క తెలివి మా యొక్క చదువులు పనికిరావునైనా అవును ప్రభావా ఈ లోక బొలో పనికిరాత ఈ లోకంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే సాధించాలనుకుంటున్నావు కానీ మరి బహుమైన దాన్ని ఎన్నుకునేది అది తన దగ్గర నుండి తీసివేదని మీరు మాట హెచ్చరించిన తంటే అవునైనా ఈ యొక్క వాక్యం బహు ఉత్తమమైనది అది మాట నుంచి ఎవ్వరు తీసుకోవడానికి వీలు లేదు దుష్టుడు దొంగిలించడానికి వీలు లేదు ప్రభు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగన మీ వాక్యాన్ని మేము బాగా ప్రేమించేలాగా దాన్ని పాటించేలాగా సహాయపడగానే పాటిస్తున్నాం ఈ సాయంత్రం సమయం వింటున్న వారందరి జీవితంలో విశేషమైనశ్వాసతలు జరిగించండి మీ కొడుకు గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరుషం ప్రార్థిస్తాం తండ్రి మా మేన్ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బైబిలోన్ ఎంగ్రి క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం ప్రతిసారి ఈ క్యాలెండర్ సూచిస్తుంది అదే రీతిగా గోడ గడియారంలో ఉన్న ఆ ఆ యొక్క సెకండ్స్ నీడిని సూచిస్తామండి కాబట్టి మనం బహు జాగ్రత్తగా బహు తెలివిగా జీవించడం నేర్చుకోవాలా మాముల వలె వివేకులై ఉండీ వలే నిష్కలంకులై ఉండే అన్నాడు కాబట్టి మనకందరికీ వివేకం అవసరం ప్రభు నాకు మీ యొక్క వివేకం అనుభవించినైనా అని ప్రార్థించాలా మనం అందరం అటువంటి జీవితంలో ప్రభు మనం మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయు మనము బహుదీర్ఘకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము ప్రకణ గ్రంథము తిరువయో అధ్యాయం పదకొండవ వర్షం నుంచి మనం చూస్తా ఉన్నాము కొన్ని నెలల నుంచి మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసన ఒకరిని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను చూపు ఆకాశ సమూహం అంటే దేవదూతలు కదా అదే రీతిగా భూమి భూమి సంబంధించిన వాళ్ళు అంటే భూజనులు భూసంబివులు కాబట్టి శారీరకంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఆయన శరీరం నిలబడలేరు అనేది ఒక ఆత్మీయమైన సత్యం మనకి జ్ఞాపకం చేయబడతారు నిజంగా భూమి ఆకాశములు ఆయన నుంచి పారిపోవడం అనేది కానే కాదు అవి ప్రకృతిగా కనిపించండి కానీ అసలైనవి వాటి వెనకలుండే ఆత్మలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా భూ సంబంధులు మానవ అంటే శారీరకమైన జీవితం తర్వాత పడిపోయిన దోదూతలు ఆయన ఎదుట నిలబడలేరు అనేది వాటికి నిల్వ చోట కూడా ఉండదు ఎందుకంటే శరీర శరీర సంబంధులు ఎక్కడెళ్ళు నిలబడలేరు అన్న విషయాన్ని ఆయన సన్నిధిలో నిలబడలేరు అన్న విషయాన్ని ఆ వాక్యం మన జ్ఞాపక వాళ్ళు ఎవరన్నా కావచ్చు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు చూడండి పన్నెండు వర్షంలో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటుట చూచి తర్వాత మనం చూస్తున్నాము అప్పుడు గ్రంథములు విప్పబడేందు మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడేను చూడండి ఎన్ని గ్రంథములు అనేటిది ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు కానీ అనేకమైన గ్రంథాలు విప్పబడ్డాయి కానీ అందులో ముఖ్యంగా రెండు గ్రంథాల గురించి విశదీకరించబడింది ముఖ్యంగా జీవగ్రంథము తర్వాత వేరే ఒక గ్రంథము అంటే మీరు అర్థం చేసుకోవాలా జీవ గ్రంథము వేరేది అంటే దానికి ఆపోజిట్ అని కూడా అనుకోవచ్చు కాబట్టి జీవగ్రంథము మృత గ్రంథం అంటే మనం కాని మరీ విశేషంగా అనేకమైన గ్రంథాలు గిప్పబడతాయి అనేది కూడా మనం చూడబడుతుంది అయితే అనేకమైన గ్రంథాలు దేనికి సంబంధించినవి అంటే ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు సంబంధించినవి ఆయన కేవలం మనుషులకే దేవుడు కాదు అనేది మనకు తెలుసుకోలేదు ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అన్న వాక్యం మనం ఫిలిపి రాష్ట్ర పత్రికలో ధ్యానిస్తూ కదా ప్రతి శరీర ప్రతి శరీరము నాదే అంటాడు సర్వ శరీరులు నా వే అంటాడు అందరిని నేనే అంటాడు అంటే ఆకాశమే గానీ భూమి అనే కాని రకరకాల జీవరాశులు ఉన్నాయనేది జ్ఞాపకం చేయబడుతుంది అవి కొన్ని కళ్లకు కనిపించడి కొండల కళ్ళకు కనిపించని భూమి మీద ఉండేటన్ని కళ్ళకు కనిపించాడు మన అనేకమైన ఆకాశములలో ఆత్మీయ ప్రపంచాలలో ఉండే మటుకు మన కళ్ళకు కనిపించవు ఎందుకంటే ఈరోజు కొన్ని విషయాలు జీపించబోతున్నా ఈ జీవితాన్ని ఎప్పుడు వినని విషయాలు దాని తర్వాత మీ జీవితంలో మీరు ఎందుకంటే ఈ యొక్క ముగింపు దశకు మనం వస్తున్నాం ఇరవై అధ్యాయంలో త్వరలో మనం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం నేను అనుకుంట ఈ రెండింగ్ లోపలనే ప్రకారం మనం ముగిస్తున్నాం ఎందుకంటే ఇరవై అధ్యాయం వచ్చినప్పుడు ఏం మీకు తెలుసు ఈ లోకానికి తీర్పు తీర్చినాక దాని తర్వాత దేవదతలకి తీర్పు తీర్చినాక ఏం జరుగుతుంది అనేది అయితే జీవ బృందంలో ఎవరి ప్రేయరు రాయబడ్డాయి ఎవరిది రాయబడలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఒకసారి చూడండి కొరింతలు రాసిన పత్రిక ఎవరన్నా చదవచ్చు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంటది మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభైవ వచ్చినం మనం బహు తరచుగా దీన్ని ధ్యానిస్తుంటాం ఎందుకంటే భక్తులైన పౌలు గారు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటనంటే ఎవరు పరలోకానికి పోతారు ఎవరు పరలోకానికి పోరు అనేది అది మనం ఎక్కడ చూస్తున్నాం మొదటి కొరత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయాన్ని చూస్తా ఉన్నాం దాన్ని చూడనా మొదటి కొరత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభైవ వచనంలో మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచనంలో పౌరులు గారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా అంటే ఆయన ఎంతగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అంటే పరశుధాత్మ ద్వారానే ఎందుకంటే పరశుదాత్మనే వీటన్నిటి మనకు బయలుపరుస్తారనేసి ఎన్ని సార్లు మనం చూస్తూ అవటం కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట్టు సహోదరులారా నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు రక్తము మాంసము రక్త మాంసములు సరే చాలా మంది ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే ప్రకృతి సరైన ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే మనకి భాష వచ్చి కాబట్టి ఈ భాష తెలుగు భాష దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నిస్తుంటాం రక్త మాంసములు అంటే శరీరం ఉండేవాళ్ళు అని చెప్తారు కదా కరెక్ట్ రీతి కాదు కానీ మరి విశేషమైన సత్యం ఏంటంటే రెండు రకాల గుంపులు అవి రక్తానికి సంబంధించింది మాంసానికి సంబంధించింది అంటే రక్తము అంటే నిరపరాధ రక్తం చెందించడము లేక పాపములు జీవించడము మోసములు జీవించడము అనేది అంటే ఇతరుల రక్తం మీద ఆధారపడడం అంటే చాలా మంది వీటిని అర్థం చేసుకోరు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవ మార్గంలో క్రైస్తవ సంఘాలలో ఈ బోధన లేవు ఆ వాళ్ళకి బయలుపరచబడిన రీతిగా వీరికి బయలుపరచబడలేదని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం లేకపోతే మీకు బయలుపరచినట్లు వారికి బయలుపరచబడలేదు వారికి బయలుపరచబడలేదు మీకు ఇవి అనుగ్రహించబడ్డాయి అంటాడు మన ప్రభు ఎందుకు అనుగ్రహించబడ్డాయి అంటే మనం పరిశుధాత్మ ద్వారా ముద్రించబడ్డ వరకు పరుషుధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవంలోకి మనం వచ్చిన వారము కాబట్టి పరుశుధాత్ముడే మనకి పాపాన్ని మీరు పాపులు అని మనల్ని హెచ్చరించినవాడు దాని తర్వాత యేసు ప్రభు రక్తంలో కడగబడాలని మనకు మార్గానికి చూపించిన వాడే పరుశుధాత్ముడు కాబట్టి రక్త మాంసములు దేవుడి రాజ్యం స్వతంత్రించుకున్న అంటే రక్తము అనేది దేనికి సంబంధించింది అంటే పాపపూరితమైన జీవితానికి లేక సైతాను సమూహాలకి రక్తాన్ని చిందించేవాడే మొదటి నుంచి వాడే సైతనుడు కాబట్టి ఆ రక్తము అంటే పాపానికి సంబంధించిన జీవితం లేక పాపపూరితముల జీవితానికి సంబంధించి ఈ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి కదా బైబిల్లో యశయా భక్తుడు కాబట్టి ఆ అంటే శారీరకమైన జీవితం రక్తము అంటే పాప జీవితం రక్తంలో పాపం ఉంటది కదా ఆదమ్మ వాళ్ళ నుంచి వచ్చిన ఆ పాపం నియమములు రక్తం ద్వారా మనకి అనుగ్రహించబడినయి మనకి సంక్రమించినాయి కాబట్టి రక్తంలో దుష్టుని యొక్క గుణగణాలు ఉంటాయి రక్తంలో దుష్ట ఆత్మలు తరతరాల నుంచి ప్రవహిస్తా ఉంటాయి అందుకే పూర్వీకులు రక్తాన్ని చెందించేవారు అన్నట్టులో గుణ రక్తాన్ని చెందించడం మనం చూస్తూ ఉంటాము మన పూర్వీకులు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితము దేవతలను పూజించేవారు అండ్ మరి భయంకరమైన దేవదత్తలు దేవ దేవతలు అవి చాలా అపవిత్రమైన దేవతలు వాటికి వాటికి సమర్పించేట కుటుంబ పేర్లు గోత్రాలు కాబట్టి నీ కుటుంబాన్ని ఆ దురాత్మల సమూహం నుంచి నువ్వు విమోచించుకోవాలా ఈ సత్యము ఈ వాక్యం వింటున్న తప్ప ఎవరికిది రాదు ఈ వాక్యం ఎవరికైతే వాడి చెవుల పాడుతుందో వాడు ఆ కుటుంబానికి విమోచకుడు అన్నట్టు నీ కుటుంబానికి నువ్వు విమోచకుడువి ఎందుకంటే నీకు ఈ రోజు ఈ వాక్యం అనుగ్రహించబడింది అపవిత్ర ఆత్మలు దురాత్మలు అవి రక్తం ద్వారా ఒక తరం నుంచి ఒక తరానికి ప్రవహిస్తూనే ఉంటాయి అందుకు నీ రక్తంలో అదొక ప్రపంచం అనేది నువ్వు గ్రహించినప్పుడు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు పోయి నీ రక్తంలో ఉన్న పాపపు నియమాలు అంటే ఆ దురాత్మ సమూహాల యొక్క ప్రభావాలని నువ్వు విమోచించుకోవాలా ఏదీతే విమోచించుకోవాలా నీ నోటి మాటి ద్వారా నీ నోటి మాట ద్వారా నువ్వు అనకపోతే మటుకు అవి ఎట్టి పరిస్థితుల్లో వినవు ఆ అధికారము ఈ దినము దేవుడిని అనుగ్రహిస్తా ఉన్నాడు నువ్వు దాన్ని ఉచ్చరించినప్పుడే నీ బ్లడ్ లో ఉన్న దురాత్మల సమూహాల మీద నువ్వు విజయం పొందగలవు అదొక పెద్ద యుద్ధం నువ్వు ఆ రక్తము అనే ప్రపంచంలోనికి వెళ్ళిపోయి గానీ నువ్వు దాన్ని ఎదుర్కోలేవు లేకపోతే జనరేషన్స్ నుంచి తరతరాల నుంచి రోగాలు వస్తూనే ఉంటాయి దాని తర్వాత ఆ యొక్క దురాత్మలు నీ రక్తంలో ఉన్నప్పుడు నీ భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకి పిల్లలకి తరతరాలకి ఆ డీమన్స్ సంక్రమిస్తున్నే వాటి ప్రభావం వాళ్ళ మీద ఉంటనే ఉంటది రక్షింపబడ్డాక కూడా ఎందుకుంటది అంటారు ఎందుకుంటే ఆయన ఇచ్చిన విమో ఆయన చేతిలో నీ చేతిలో తన విజయాన్ని పెట్టి వెళ్లిడు సైతాను నిరాధనగా చేసి వాడిని బలహీన పరిచి వాడికి ఎటువంటి శక్తి లేకుండా వాడి మీద నీకు అధికారం ఇచ్చిపోయాడు కానీ నువ్వు ఎప్పుడు దాన్ని అసలు నీకు తెలంగా తెలియదు కదా నీకు అధికారం అనుగ్రహించబడి నువ్వు తెల్లను ఎందుకంటే వాడిని మోసగించండి తెలుసుకునేయకుండా ఎందుకు ఈ లోకానికి వాడు ఆ ఈ లోకానికి వాడు దేవత అది కూడా మీకు తెలుసు బైబిల్ వాక్యాలు అవన్నీ చూపిస్తే రోజు వాడు నీకు గుడితనం కల్పించింది ఈ రోజు అనేక మందికి ఇవన్నీ ఎందుకు తెలియవు అంటే కుంటితనమే నీ ఆత్మీయ నేత్రలు తెరవబడకపోతే నువ్వు ఎప్పటికీ ఇవి చూడలేవు నీ మీదకి వచ్చే ఉపాద్రవాన్ని నువ్వు ఎప్పటికీ కూడా కా దాని నువ్వు నేను నువ్వు నాకు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపం చేయబడతా ఉంటది ఏంటంటే మన ప్రభు ఆయక యొక్క పరలోక ప్రార్థనని తన శిష్యులకు నేర్పిస్తే అప్పుడు ఆ ఒక ప్రార్థన ఆ ప్రార్థనలో ఒక అంశం ఏమిటంటే మమ్మల్ని శోధనలోనికి తేకుండా దృష్టి నుండి తప్పించుము అని ప్రార్థించమన్నాడు అంటే ఆయన విధానము ఈ లోకంలో ఆయన పెట్టిన నియమం ఏంటంటే కొన్ని ఆ వాటిని మనము ఆత్మీయంగా లేక ఈ లోకాధితాన్ని ఆలోచించినా కూడా లాజ్ అంటాం అంటే రూల్స్ అంట ఓ రీతిగా చెప్పాలంటే అవి నియమాలు నియమాలని మనం ఎవ్వరూ ఉల్లంఘించలేము అన్నట్టు కూడా వాటికి కూడా తెలుసు నియమాలు ఉంటాయి కొన్నిసార్లు ఏసుకో బిడ్డల దయ్యాలు కనిపించినప్పుడు నేను చెప్తాను నువ్వు ఎందుకు ఈ తప్పు పని చేసినావు అని ఈమె సంతానం కదా ఈమె ఏసుతో రక్తంలో కడగబడిన బిడ్డ కదా ఈ నువ్వు రావద్దు కదా ఎందుకు వచ్చినావు అంటే అవి తెలుసుకున్నాడు నేను తప్పు అని అది బలహీనమైపోతుంది ఇన్స్టెంట్ గా క్షణాల ఆ మనిషిని విడిచిపెట్టిపోతుంది నేను పెద్దగా అర్వను ఆ గద్దించను ఏం చేయను జస్ట్ దాన్ని బలైన పరచాలంటే దాన్ని బలైన పరచాలంటే నీకు వాడి భూమికి అర్థం కావాలి వాడు మోసం కాడు వాడు మనలో ఉండడానికి బీల్లేదు అన్నిళ్ళలో ఉండడం అర్థం ఉంది ఎందుకంటే ఆ రక్తం ద్వారా ఆదమ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాడు ప్రతి జీవిని వారి ఆదీనలో తీసుకుండి సృష్టిలో ఈ లోకపు నాకు అనుగ్రహించబడిది మన ప్రభుత్వాన్ని నువ్వు నాకు మొక్కితే ఈ లోకాన్ని మొత్తం నీకు అంటాడు అంటే వాడు ఈ లోకానికి దేవుడైటు కాబట్టి ఈ రోజు కొన్ని విషయాలు చూపిస్తే నేను ఎట్లా వాడు దేవుడైడ్ అనేది టైం ను బట్టి ఒక నియమము ఒక డిసిప్లిన్ ఏంటంటే నైన్ నైన్ కి ఇది ఆపేయాల వాక్యం నైన్ ఫార్టీ ఫైవ్ దాటింది అంటే అవిధేత ఎందుకంటే ఆజ్యాతి క్రమం కాదు డిసిప్లిన్ అనేది బహు ప్రాముఖ్యమైన విషయంలో వాడికి కూడా కొద్దిగానే సమయం ఉంది కదా మన మనకు కూడా కొద్దిగానే సమయం ఉంది మనం స్మార్ట్ చెరుపుగా పని చేసుకుంటూ వెళ్లిపోతుండాలా ఉల్లంగిస్తే ఆజ్ఞని దానికి తగిన శిక్ష ఉంటుంది అన్నట్టు ఆత్మీయ దశలో చాలా పవర్ఫుల్ ఈ లోకంలో నియమాలు ఉల్లంఘిస్తేనే పోలీసులు ఇవన్నీ కథలైతా ఉంటాయి ఆత్మీయ ప్రపంచంలో నియమాలు ఉల్లంఘిస్తే దానికి బహు ఏమంటాం దాని యొక్క ప్రభావ మూల్యత దాని పరిణామము భరించాలని ఎంతో దీర్ఘకాలం దుఃఖంలో ఉండాల్సి వస్తుంది అవమాన పాలంటది వాడికి మనం ఛాన్స్ ఇవ్వద్ది కాబట్టి రక్తము సర్ప సంతానానికి సాదృశ్యము మాంసము తేళ్లకి సాదృశ్యం అనే సమస్యల క్రితం చూపించడం ఈ రెండు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యం ను స్వతంత్రించుకున్న తర్వాత క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నద్దు పరలోకము అక్షయా అక్షయతకు సంబంధించింది అంటే అక్కడ ఎటువంటి రోగాలు లేవు అటువంటి అక్కడ ఎటువంటి మరణాలు లేవు నిషిద్ధమైనది ఏమీ లేదన్నట్టు క్షయత అంటే రోగం కాబట్టి క్షయ అనేది రోగం కాబట్టి ఆ అక్కడ రోగం ఉండడానికి వీల్లేదన్నట్టు అంటే ఈ శరీరంలో రోగం ఉన్న వాళ్ళు అని అర్థం అంటే తర్వాత ముఖ్యంగా ఏంటంటే హృదయానికి రోగం అంటే అది బహుఘోరమైన రోగం అది వ్యాధి దాని నుంచి ఎవరన్నా రక్షిస్తారు అంటే ఏశ్వ తప్ప ఎవరు రక్షించరు మళ్ళీ హృదయానికి ఉన్న క్షయత నుంచి ఎవ్వరు కూడా ఆ నేను తప్పించారు ఏశ్వ తప్ప కాబట్టి క్షయత అక్షయతను సమర్చుకున్నది పట్లోకంలో నిత్య జీవం ఉంటుంది క్షేయత అంటే మరణం అన్నట్టు బట్ ఈరోజు నేను మరణం గురించి మీకు ఎక్కువ విషయాలు చూపించను కష్టపడతాను ఎందుకంటే అది బహు క్రూరమైన ఆత్మ నేను గతంలో చూపించిన ముఖ్యంగా సైతాను కంటే కూడా బహు క్రూరమైన ఆత్మ కానీ ఆ క్రూరమైన ఆత్మని వాణి ఆధీనంలో తీసుకున్నాడు ఎట్లానేది నేను ఈ సత్యం తెలిసిన రోజు ఈ సత్యాన్ని భద్రపరచుకున్న రోజు మరణం మీద నువ్వు విజయం పొందినట్టు దీర్ఘాయం చేత నువ్వు తృప్తిపరచబడినట్టు మరణం ఇద్దరికి అది నీ మాట వినాల్సింది ఎందుకంటే శత్రు బలం అధికారం ఇచ్చిండు అది మాట వింటది దాని చేతుల నుంచి మనుషులను లాక్కొని రావాలి బయటకి అటువంటి వరాలని ప్రభు మనకిస్తానడు చూడండి ఇప్పుడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనం అందరము నిద్రించము ఒక రెప్ప పాటున చూడండి యాభై రెండవ చనం బూరా భోగును ఎప్పుడు అర్థం చేసుకోండి ఆ బూరా బ్రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడు మనం అందరము మనము మార్పు పొందుదు ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది చాలా మందికి చరి చెప్పడం విన్నాను గతంలో శ్రమలకి ముందు ఎత్తబడుతుంది అని కానీ మనకు తెలుసు అది కడబూరా అని తెలుసుకోవడం పాట కూడా పడతారు కడబూరా అని కడ బూర అంటే ఏం ఏడవది ఏడు బుర్రల గురించి మనం చూస్తాం బైబుల్ ప్రారం గంధంలో గతంలో చూసినాం ఒక్కొక్క బూరం మ్రోగినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం మనం ధ్యానించినాం కాబట్టి కడబూర మరోగినప్పుడు ఏం జరుగుతుంది మృతులు అక్షయగా అక్షయాలుగా లేపబడదురు అంటే నిత్య జీవానికి వాళ్ళు బయలుదేరుతున్నారు తర్వాత సమాప్తమైనది అన్న విషయాన్ని కూడా మనం వింటా ఉంటాం కడబూర తర్వాత ఐదవ బూరా ఆరవ బూరా సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడన్నా మళ్ళీ మీకు ఓపిక ఉంటే ఇంటర్నెట్ లో పోయి మీరు వాటి చూడొచ్చు అవి యూట్యూబ్ లో లేవు కానీ అవి ఆర్కైవ్ లో ఉన్నాయి లో కొన్ని వందల రికార్డింగ్స్ ఉంటాయి మనవి యూట్యూబ్ లో పెట్టనేది కూడా అవి బైబుల్ స్టడీస్ లో రికార్డింగ్ చేసినవి అవన్నీ ఆడియోస్ పాడ్కాస్ట్ రూపకంగా ఉన్నాయి ఈ రోజు కూడా ఉన్నాయి ఇంటర్నెట్ లో ఆర్కైవ్ అక్కడ పోయి మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు వినచ్చు పెన్ డ్రైవ్స్ అలా పెట్టుకొని లేక మొబైల్ మొబైల్ డౌన్లోడ్ చేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకొని నోట్స్ పెట్టుకొని అవన్నీ మీరు మీరు పూట రాసినారనుకోండి మీరు కూడా నా లాగానే ఇంకా గంభీరంగా చెప్పగలరు ఎక్కడ పోయిన ధైర్యంగా ఈ వ్యాఖ్యలన్నీ చెప్పగలరు లేకపోతే మీకు ఇంకా వేరే మార్గం ఏమని చెప్పండి ఇవన్నీ అర్థం చేసుకుంటారు మీరు వేరే కామెంట్రీస్ అనుకోండి చదవద్దని ఎప్పుడు చెప్పండి చదవాలి కూడా కానీ పరిశుధాత్మల సహాయం అవసరం వాళ్ళకి పరశుధాత్మ నడిపి తెలియదు కదా వాళ్ళు ఉంటే ఏనీతిగా మాట్లాడుతున్న దేవునికి అర్థమేంటి ఓ ఇది కాదు అది ఇట్లా కాదు అని మనం చెప్పేటట్లు ఉండగలం ఎందుకు అది చదివి తప్పుడు పరశుధాత్ముడిని కనిపింపగలిగిస్తా ఉంటాడు కాబట్టి కడపురం కడపూరం రోగగానే మనం మార్పు పొందుదాము చెప్పండి కడపూరం రోగగానే అంత తేటగా ఉంది వచనంలో కడపూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదామనుందా లేక మనం అందరం ఎంత వాక్యం కడబూర మృగును బూర మృగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు ఇంకా సార్ చూద్దాను మళ్ళా సార్ చదువుతాను ఇదిగో పెట్టవచ్చును మీకు మర్మము తెలుపుచున్నారు మనం అందరము నిద్రించము అట్ల నువ్వు చావవా వచ్చేంత వరకు నేను చావకపోతే నీకేంది అని అడిగిందా మన ప్రభుని మన ప్రభు అన్నాడు నేను వచ్చేంత ఈ ఫలాని శిష్యుడు బ్రతికుండడం ఉంటే నా నీకేంది అని అడుగుతాను అది ప్రభు చిత్తం కదా ఒక చిన్న గుంపు ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో ఉంటదని చెప్తున్నాడు ఆ ఎన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు ఎప్పుడైతే ఈ శరాన్ని విడిచిపెడతావో నువ్వు ఆత్మీయ ప్రపంచంలో ఇంకొక పరిచారకునిగా ఇంకొక సేవకునిగా ఉంటావు ముఖ్యంగా ఆ ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నించినప్పుడు పునరుద్ధానం సంబంధించిన విషయాలు వాళ్ళ నంబరు అప్పుడు వేసా ఉన్నాడు భారభర్తలు అన్న సంబంధాలు పెళ్లికి సంబంధాలు ఉండవా అని చెప్తాడు అంటే ఏంటంటే బర్లకు భీనంగా భారభర్తలు అన్న రూల్స్ గుర్తింపు ఉండవు అన్నట్టు మనం అందరం దేవద స్వరూపులుగా ఉండి ఆయనకు పరిచారికలుగా ఉండి రకరకాల పనులు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ప్రభుని వారు ఇప్పటి వరకు రెండు నుంచి ఈ రోజు వరకు మరణించిన వాళ్ళందరూ ఆత్మీయ ప్రపంచంలో ఇంకా సేవ చేస్తా ఉన్నారు కొన్ని బలహీనతల వల్ల వాళ్ళు ఈ లోకంలో చేయలేకపోయినారు సేవ వాళ్ళ శరీరాల బీనతలో ఏదో ఒక ధర వాళ్ళు చేయలేకపోయినావు కానీ అందుకే చెప్తా ఉంటాను నీ శరీరాన్ని నువ్వు విమోచించుకోవాలని ఉందా లేదా వాక్యం కృష్ణదర్శన పత్రికలో మీ ఆత్మ మీ శరీరము ప్రాణం మూడు కూడా ఆయన రాకల దినం వరకు విమోచించబడాలని అంటే ఆయన రక్షణ ఆయన మరణము మన మూడిటికి అంటే మనలో మూడు విభావాలు అదే ఆత్మ ప్రాణము శరీరం ఈ మూడిటికి ఆయన రక్షణ అనుగ్రహించిండు నీ శరీరం కూడా రక్షింపబడాల నీ ఆత్మ కూడా రక్షింపడాల ఆయన ఆయన రాకడవారు కానీ అట్లా లేదు ఈ రోజు క్రైస్తవ జీవితంలో బోధ నీ ఆత్మ రక్షణ పడితే చాలనుకున్నారు అందుకే శరీరానికి ఉన్న రోగాలు అట్లనే ఉండిపోయినాయి నీ శరీరం గాని నీకు నువ్వు మహిమ శరీరం పొందడానికి అవకాశం లేకపోతుంది ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు రూపాంతరం పొందవచ్చు అని చెప్పిండ మన ప్రభుత్వ పౌలు కూడా జ్ఞాపం చేసిండు ఈ లోకం ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు రూపాంతరం పొందగలవు అవకాశం ఉంది కానీ ఎందుకు నిష్ఫలంగా అయిపోయి మనుషులు చనిపోతున్నారు త్వర తరగా రోగాలు ఎక్కడ చూసినా డయాబెటీస్లు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ లంగ్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ లో క్లాట్స్ ఎందుకు చెప్పండి ఒక నియమాన్ని ఉల్లంఘించినాక దేవుడు ఏం చేస్తాను చెప్పండి ఆయన ఒక నియమాన్ని పెట్టిండు ఆ నియమాన్ని మనం పాటించాక మన శరాలను అన్నింటి గాయపరుచుకుంటున్నాం కాబట్టి ఆత్మీయ ప్రపంచానికి ఆ సత్యాన్ని తెలుసుకొని పురాతనమైన ఆ యొక్క అనాది కాలంలో రాయబడ్డ ఆ యొక్క ఆత్మీయ పత్రికలు గాని గ్రంథాలు గాని పరలోకమున కూడా దాచిపెట్టబడ్డాయి అవి పోయి చదవాలా అన్న తపన ఎవరికి లేదు రి అసలు ఆ లేదు ఎక్కడ ప్రపంచంలో హెహెచ్కేళ్ళకి ఇవ్వలేదా ఒక చుట్టా దుట్ట తిన్నమనుడ లేదా ఏసే భక్తులు కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం కదా భక్తులకు ఇచ్చింటి దేవుడు గ్రంథాలు పర్లోకమున గ్రంథాలు అవి తిన్నమనుడే నోటికి మధురమైనది కానీ కడుపుకి చేదైనది ఎందుకు ఆ వాక్యాలు జీవానికి కష్టంగా ఉంటాయి ఈ లోకంలో బ్రతకడానికి కష్టంగా ఉంటాయి ఈ లోకంతో స్నేహం దేవంతో వైరం అన్న విన్నప్పుడు భయమనిపిస్తుంది కదా ఈ లోకాతీతంగా జీవించలేము ఈ లోకంలో విచలుడిగా జీవించలేము ఈ లోకాన్ని ప్రేమించలేము ఎందుకంటే లోకం ఒక విగ్రహము ఈ లోకం దృష్టిని ఆధీనంలో ఉంది వాడు దీనికి దేవుడు వాడు అది వాడి వాడి ఆధీనంలో ఉన్న ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే వాడిని ప్రేమించినట్లే కదా వాడికి డోర్స్ ఓపెన్ కదా ఈ బహు కష్టతరమైన విషయాలు మనం సాధారణంగా ధ్యానించము కానీ మన బైబిల్ సార్ మనం వీటన్నిటిని ధ్యానిస్తామంటే ఇంకొక అవకాశం లేదు మనకి ఇవి తెలుసుకోవడానికి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి యాభై యాభై ఒకటో వచ్చిన కడపూర మృగగానే మనమందరము మార్పు పొందుతాము కడపూర మనం అందరము ఎత్తబడుతాము అని లేదు అక్కడ వాక్యం కానీ చాలా మంది ఫాస్టర్స్ చెప్పడానికి విన్నాను కడపూరం రోగు అని మనందరం ఎత్తబడతామని అనే తర్వాత ప్రభు మనందరిని ఎత్తబడే సంఘానికి సిద్ధపరచే ప్రభా ప్రార్థన చేస్తారు మనసు నచ్చుకుంటుంది నాకు ఎందుకు ఈ యుగ వీరికి గురితనం కల్పించింది అనిలకే కాదు కఠినమైన హృదయాలు గల కూడా చూపించినా కూడా ఎందుకు స్వీకరించేడు కాబట్టి కడబురం రోగి నాప్పుడు చూడండి కడబూరం రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడతారు మనము మార్పు పొందునాము అంటే మనం అంటే మనం అపరి మెత్తి పెట్టం కాబట్టి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది అర్థ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది సరే ఇవన్నీ నేను ఓపెన్ డీటెయిల్ గా చెప్పలేను గాని ఇక్కడ మటుకు విషయం చెప్పడింది ఏంటంటే ఆ ముఖ్యమైనది యాభై ఆరవ వచనం యాభై నాలుగవ ఈ క్షయమైనది అక్షయతను ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అమర్త్యమైనది అమర్ ఆ ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము బ్రింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును చూడండి ఏడవ బూలకి అంటే చివరి బూలకి కడబూలకి ఏం జరుగుతుంది అనండి ఏం జరుగుతుంది మరణము బృంగివేయబడుతుంది అంతవరకు వాడి ఉన్నాడు మరణం అనేది ఒక ఆత్మని చూపిస్తాను వారికి బైబిల్లో మరణం అనేది ఒక ఆత్మ ఇది ఎప్పుడు పుట్టింది దాని పని ఏంది అవన్నీ మీకు చూపిస్తాను ఇది కనీసం ఒక వన్ టూ వీక్స్ అన్నా మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది మీకు భయం దేనికి చెప్పండి మరణమే కదా చెప్పండి మనలో ఎవరికి మరణం అంటే భయం లేదు అని అబద్దాలే చేతి ప్రత్యేక మరణం అంటే భయం కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తులైతే అనారోగ్యంతో అంటే భయమే ఏమైపోతుందో హాస్పిటల్ పోతే ఏమైపోతుందో అంత భయం ఎంటాడుతుంటుందా లేదా అంతవరకు ఎంత తెచ్చుకోవాలి మనం ఆత్మీయ ప్రపంచాలపై నువ్వు యుద్ధం చేయాలా సైతానికి వ్యతిరేకంగా అనారోగ్యాలకి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయాలా నీ ప్రార్థనలో నువ్వు అట్లా ఎదగాల లేకపోతే నీకు భయం ఎంటాడుతుంటది ఎందుకు మరణాన్ని ఇస్తే భయం నువ్వు మరణాన్ని గతించగలవా ఒక సేవకుడు వేయండి ఒక సేకరుడు నీకంత ధైర్యం ఉందా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటి నుంచి మనం ముందు గెలుతాం పాకిం చూడండి యాభై ఆరో వర్షంలో మరణపు పాపము పాపంలోకి ఉన్న బలము ధర్మశాస్త్రమే ధర్మపత్రం ఏం చెప్తుంది నువ్వు పాపం అని చెప్తుంది కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం మరణపుళ్ళు పాపం అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణం ఏ రీతిగా వచ్చింది అనేది కదా కాబట్టి ఆటమ పాపం చేయడం మరణము ఈ లోపంలోకి వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు అయితే నేను సార్ ప్రభుని అడిగినాను ఇది ఎట్లా సాధ్యం ప్రభుత్వ అంటే ఇవి ఉన్నాయా నీ సృష్టిలో మరణం ఆల్రెడీ ఉందా అంటే లేదు అన్నాడు లేదు అన్నాడు ఎందుకంటే అన్ని బాగుగా ఉన్నాయని చెప్పింటు ఈ సృష్టి అలా ముగించినాక సృష్టించినాక అంతా మంచిగానే ఉంది అన్నాడు అంటే అప్పటికి ఆ పాపం ఈ లోకంలో రాలేదు మరణం ఇంకా అసలే రాలేదు కానీ ఆయన కోపానికి ఆ ఆ జీవా ఆ జీవులు బయటకు నేను అర్థం చేసుకున్నాను మాటల ద్వారా అది ఏమన్నా అంటే ఎప్పుడైతే ఆదమ పాపం చేస్తున్నారో ఆ ముగ్గురిని పిలిచి వాళ్ళకి శిక్ష విధించిడు కదా హా నేమని ముందు ముందు హిని పిలిచాడు ఎందుకు నువ్వు తిన్నావు అంటే సాతాన్ మీద నేరం అప్పిండు అప్పుడు వాడు సర్వం వస్తే ఎందుకు నువ్వు ఇట్లా చేసినవు అంటే వాడు నేచర్ ఏంటో మనకు తెలుసు మొదటి వాడు అబ్బాయి కూడా వాడిని ఎట్లా అనేది మనం అక్కడ చూస్తా ఉంటాం హవ్వాని మోసగించినవు కాబట్టి మీ పని నీకేంద పని మనం అక్కడ చూస్తాం గతంలో నేను నీకు చూపించిన కూడా ఎంత మందికి జ్ఞాపకం ఉందో ఆ ప్రశ్న జవాబు ఎవరు చెప్పలేకపోయినాడు కూడా ఏంటంటే లూసిఫర్ ఏదైనా తోటలో ఏం చేస్తున్నాడు అని అడిగిన ప్రశ్న ఏదైనా తోటలోని ఉంటివి అన్న వాక్యం చూపించిన నేను మీకు వాడు ఏదైనా తోటలకి ఎట్లా వచ్చిండు ఎవరు చెప్పలేకపోయిన జవాబు నేను చూపించిన మీకు ఆ వాక్యం ఏది అది తోటలో ఎందుకు దేవుడు లూసిఫర్ పర్మిషన్ ఇచ్చిండు అంటే దేవుడు చల్లా కాలంలో వీళ్ళతో నచ్చి సంభాషించక ముందు లూసిఫర్ వీళ్ళని కాపాడాల ఆయన సృష్టి ఆరంభం అట్లుండేది వాడికి కాపలా అంటే వాచ్మెన్ లాగా పెట్టిండు కానీ వాడు గర్వించిన గర్వం వాడి హృదయంలోనే పుట్టింది కాబట్టి వాడు నేను ఎందుకు వాచ్మెన్ లాగా ఉండాలా వీళ్ళకి నేను దేవగత సమూహానికే లీడర్ని కదా నన్ను వీళ్ళకి వాచ్మెన్ లాగా ఎందుకు పెట్టిండు కాబట్టి వాడికి తెలుసు కూడా దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు ఎందు నిమిత్తమై సృష్టించడు దేవుని స్వరూపమందు మనిషిని సృష్టించడు ఇంకా ఏ జీవిని సృష్టించలే ఏ దూ దేవదూతని కూడా ఆయన స్వరూపంలో సృష్టించలే మనిషిని కేవలం మన స్వరూపం చెప్పున మన పోలిక చొప్పున నరుని సృష్టించదమ్మా అంటే నరుని కంత అది తుడు దేవదూత భరించలేకపోయాడు తిరుగుబాటు తనం ఎంట చేసిండు తక్కిన దూత అందరినీ ఇదిగో మనల్ని వాళ్ళకి బానిసలాగా తెలియచారు వాళ్ళు ఎంత బలైన మట్టితో చేయబడ్డారు మనమేమో వెలుగు తేజమయం తేజ వెలుగుతో చేయబడ్డ మనకి ఉన్న పవర్ లో వాళ్ళకి ఇంత కూడా అవధిని లేదు పవర్ కానీ వాళ్ళని వాళ్ళని మన మీద అధికారలాగా పెట్టండి సంవత్సరం సృష్టి మీద ఆదావాలని మనము వాళ్ళకి పరిచయం చేయలేడు దేవుతలు మనుషులకి పరిచారకుల ఉంది వాక్యం కాలికి రాయి తగలనీయకుండా వాళ్ళు నేను కాపాడుతారు ఎత్తి వారి పరిచారకులు దేవుదితలు అది సహించలేకపో నాకంటే మా కంటే మనుషునికి అంతా పావ పావరిస్తావా సృష్టి అధికారం అంతా వాడికిస్తావా ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా వాడి హృదయంలో భద్రపరచండ నుండి వాక్యం చూపించండి ఆయన సృష్టి రహస్యాలన్నీ మనిషి హృదయంలో రహస్యంగా భద్రపరచండు అంట అవి అవి వరకు సైతానుడు మనుషులు దూరడానికి ప్రయత్నించాడు అదే మొదటి పాపం ఎక్కడ ఆ తోటలో జరిగిన పాపం హవ్వని మోసగించడం దాని తర్వాత హవ్వ తన భర్తను మోసగించడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి అరే నువ్వు కాపలాగా ఏమంటే మన తెలుగు భాష చెప్తాం కంచే చేసే అంటావు నువ్వు కాదమ్మ వాళ్ళకి ఉండమంటే నువ్వు చేసిన పని అని ఫస్ట్ వాడిని క్షమించాడు నువ్వు నీ జీవితాంతం పడుపుతో ప్రాప్తూ జీవిస్తావు నువ్వు మట్టి తర్వాత ఆ హవ్వ శాపం ఏది నీకు కానీ ఆ ప్రసవ వేదన డబ్బులు చేసిండు ఖచ్చితంగా ఆయన ఆయన దృష్టిలో ప్రసవ వేదన లేదు సునాయాసంగా పిల్లల్ని కనడమే కానీ ఆ పాపం వలన ప్రసవ వేదన ఎక్కువైపోయింది అధికమైపోయింది ఈ రోజులలో మనుషులు కూడా నేర్చుకున్నారు ఏంటంటే ఇప్పుడు వేదన లేకుండా సి సెక్షన్ త్వరగా అయిపోతుంది జస్ట్ అయితే ఆయన స్థితి చేసి సి సెక్షన్ మీరు తీసేస్తున్నారు సిజేరియన్ అంటారు కదా సెక్షన్ సి సెక్షన్ అంటే సిరియన్ సెక్షన్ అన్నారు సిజేరియన్ ఎక్కడికి వచ్చింది సీజర్ అనే రాజు జూలియస్ సీజర్ కైసర్ అంటాం బైబిల్లో కైసర్ అనే రాజు సారి, అతన్ని అట్లా సి సెక్షన్ కట్ చేసి తీసిరు బయటికి అందుకు సిజేరియన్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది కైసర్ నుంచి రోమియోలు అట్లా ట్రై చేసి సీజర్ పుట్టుక శ్రమించింది పదం సీజర్ ఎట్ైతే పుట్టిండు సీ సెక్షన్ ద్వారా అట్లా ఈ రోజు కూడా సునాసంగా అనస్తిష ఇచ్చేసి పిల్లల్ని తాజాకి తీసుకొస్తాం కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు కదా స్త్రీలు కూడా దానికి అలవాటు కదా ప్రసవ ఎందుకు అంత పరిష్కారం నొప్పులు అని కాబట్టి ఏ రీతంగా తయారీ తెలియక అర్థం చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఈ దిన చూపించి ఆశపడుతున్నా మరణం మరణించేది ముఖ్యంగా ఆది కాండంలో కొన్ని చూస్తూ రావటం మనము దానికి ముందు ప్రాట గ్రంథంలోని వాక్యం పిలిపోతున్నాం ఇప్పుడు చూడండి మొదట తీర్పు ఇక్కడ గ్రంథం లందు రాయబడిన వాటి అన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది మృతులు తీర్పు పొందడం అంటే ఏం చెప్పండి క్రీస్తు చేసిన ఏ శిక్ష లేదు కదా మళ్ళీ ఈ మృతులు తమ క్రియలు చొప్పున అంటే వీళ్ళు ఏ రీతిగా ఈ లోకంలో జీవించారు పాప జీవితం ఎందుకంటే పాపానికి వచ్చే తీర్పు అది కానీ ఇక్కడ మృతులు ఏ దశలో ఉన్నా ఏ తప్పించగలని చూసినా తీర్పు పొందాల్సిందే అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కానీ ఎంతమంది గ్యాప్ నేను గతంలో చూపించిన రెండు రకాల తీర్పులని రెండు టూ టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్ అని మొదటిది తీర్పు దేవుని ఇంటి అద్దార బాధ కాలం వచ్చింది అన్నాడు వచ్చింది అన్నాడు వచ్చింది అన్నాడు రెండవ తీర్పు కడబూర తర్వాత కడుబూర తర్వాత అంటే మనం ఉన్నది ఇప్పుడు కడబూర కాలాన్ని యాక్చువల్ గా చెప్పాలంటే నేను మీకు వాక్యంగా చూపించిన మనం సిక్స్త్ అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను చూపిస్తున్నాను ఆరోగ్యూర కాలంలో మనం ఎందుకంటే ఆరోప గూర కాలంలో హత సాక్ష్యం నంబర్స్ వారి సంఖ్య పెరుగుతూ ఉంటది నేను చూపించిన ఆరోగ్యూరలో సైతానికి మరణం మీద అధికారం ఇచ్చిన దేవుడు ఆరోపకూరలో కాబట్టి వాడు దేవుని చేతిలో గనహీనమైన పాత్రలాగా దేవుని తీర్పుని ఆరంభించే వాళ్ళ లాగా వాడు వాడబడుతున్న చూపించిన వాక్యం మీరు ఎందుకంటే ప్రతిసారి దేవుడు ఈ లోకంలో ఎవరికన్నా శిక్ష విధించాలంటే సైతాన్ని వాడుకుంటాడు నేను చూపించిన గతంలో శత్రువుని వాడుకుంటాడు తన బిడ్డలు పాపం చేసినప్పుడు శత్రువుని లేపడు అని చూపిస్తుంది అది క్రమ విధానం ఆ యోగు గ్రంథలు చూస్తాము ఆహాబు కాద గ్రంథలు మనం చూస్తూ ఉంటాం ఆహాబు ఆహాబు ఏలియా యుద్ధానికి పోయి మరణించలాగన ఎవరు అతన్ని అక్కడికి పంపిస్తారు అంటే దేవుడు తను రకరకాలుగా సలహాలు ఆ అపవాది ఆయన సన్నిధికి చిన్న పడేటు రెండు దశల్లో మనం చూస్తాం యోగు గ్రంథంలో ఒకసారి చూస్తాము దాని తర్వాత ఆహాబు కాలంలో రాజుల గ్రంథంలో మనం రెండు సార్లు దేవుని సన్నిధిలో వాడు నిలబడినట్లు మనం చూస్తాం యోగు విషయంలో కూడా నువ్వు నా యోగు గురించి అంటే మాట్లాడతాడు ఆయన చుట్టూ కంచెపెట్టిన కాబట్టి నేను మొక్కున్నాడు అని తీసేసా ఇంత నేను దూషిస్తానంటాడు సరే పో పో అంటాడు కాబట్టి దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే సైతనుడు ఏం చేయలేని అక్కడ వాక్యం చేస్తున్నాం కానీ వాడికి పర్లోకంలో పోయే అవకాశం లేనియకుండా మన ప్రభు తన శిలో మరణంలో వాడిని బంధించిన కాబట్టి ఈ రోజు వాడు అక్కడ పోలేడు బంధకన రెండు సార్లు పెట్టడం మనం చూస్తున్నాం ఎందుకు ఆయన ఆయన ప్రణాళికని అమలు పరచడానికి వరకు వాడు గణహీనమైన ఘటనలాగా వాడబడినాడు కానీ ఈరోజు వాడు వాడి ఇష్టవశన్నాడు కాబట్టి వాటి మీద నువ్వు పొందాలా అంటే మటుకు ను ఆత్మీయ ప్రపంచంలో వాని కంటే ఎక్కువ పవర్ఫుల్ గా తయారు కావాలా ఒకటే మార్గం ఏందంటే గంటల గంటలు ప్రార్థనలో కూర్చోవాలా పరిశుధాత్మ అభిషేకం కూడా కనిపెట్టాలా నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా నీ మనసే తృప్తి పడతా ఉంటది కాని నీ ఆత్మతృప్తి పడదు నీ ఆత్మతృప్తి పడాలంటే నువ్వు భాషల వరం పొందుకోక తప్పదు భాషలను ప్రార్థించకపోతే దుష్ట శక్తులు భయపడవు ఎందుకంటే నీ ఆత్మీయ ర్యాంకింగ్ చాలా తక్కువ అవి నీ మీద అరుస్తున్నాయంటే నువ్వు దాన్ని దాన్ని బంధించి ప్రయత్నించినప్పుడు అవి తిరుగుబాటుగా అరుస్తున్నాయంటే ఈ ర్యాంకింగ్ వరకు తక్కువ నీ నిలబడితే దురాత్మలు నోరు మూసుకోవాలా అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు అంటే అది గజ గజ వణా వణుకుతనే అది పడిపోతుంది కొన్నిసార్లు ఎందుకు ఆత్మీయ ప్రపంచానికి ర్యాంక్ పెరిగింది అదొక సూచన నీ ర్యాంకు అట్లా పెరుగుతూనే ఉండాల ప్రమోషన్స్ ప్రమోషన్స్ కొట్టుకుంటుండాలి అందుకే బహు ప్రయాసపడి సేవ చేయాలి మనం సేవ చేయడం అంటే ఏదో ఉత్తమ సువర్ణ చెప్పడానికి కానీ కదా రోగులను స్వస్థపరచాలా గీజులకు సువర్ణ ప్రకటించాలా దయ్యమైన వెలుగొట్టాలా విశేషమైన అద్భుతాలు జరగాలని నీ పరిచయంలో క్రియేటివ్ మేనికల్స్ జరగాల గుడి వాడు మంచిగా కావాలి గుడ్డివాడు చూపు పొందాలా ఆ లెవెల్కి నువ్వు ఎదగాలంటే నువ్వు సమాధాన పడిపోయినావు కాబట్టి నీ చేత కావట్లేదు ఆత్మీయ పెరగాల నీ పేరు ఆ ఆత్మీయ ప్రపంచంలో అనౌన్స్ చేయాలని దేవుడు ఈ రోజు ఈయన ప్రధాని అనే దేవుడు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాడో ఆ నీ పరిచర్య టోటలీ మారిపోతుంది నీ పరిచయం ఎట్లుంటది అంటే నువ్వు అంటే దుష్ట శక్తికి పడిపోతానే ఉంటాయి మనుషులు పడిపోతారు ఆటోమేటిక్ ఎందుకంటే వారు కూడా ఆత్మ లేదా ప్రతి ఆత్మ మీద అధికారం పొందుకోవాలా అంటే నీ ఉపాస ప్రార్థనలు నీ ఆత్మీయ ప్రార్థనలు అదే రీతిగా ఎంత యుద్ధార్థంగా నువ్వు అపవిత్రను ఇంతగా అసహించుకున్నాం దాన్ని దృఢపరచుకున్నా నుంచి నిస్వార్థమైన పాడదా ఇవన్నీ ఒక ప్రామి ఆజ్ఞలు పాటించడం దేవుని వాక్యం ప్రకారంగా కాబట్టి ఇక్కడ మనం ఏం అంటే ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను కానీ రత్నాగ్రహం వచ్చానికి మనం వచ్చిన చూడండి మరణమును మృతులలోకమును అగ్నిగుండంలో పడవేయబడేను ఈ అగ్నిగుండము రెండవ మరణం అయితే పదనాలుగు వర్షంలో రెండు విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఒకటేమో మరణం ఇది ఒక ఆత్మ మరణం ఆత్మ దాని తర్వాత మృతుల లోకం అనేది ఒక ఆత్మ దానికి అప్పగిస్తున్నారు దేవుడు ఇంతకాలం కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు అగ్నిగుండంలో పడవేయబడుతున్నాయి ఈ అగ్నిగుండము రెండో మరణం ఎవరిని పేరేనా జీవ గ్రంథం అందు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను పడేను అంటే ఇది గతంలో జరిగినట్లు ఎందుకు ఈ వాక్యం ఆశ్చర్యం అడవేయబడెను బడును అంటే భవిష్యత్తు జరగబోతుంది అడవేయబడేను అంటే జరిగిపోయినట్లు చూపిస్తుంది ఈ వాక్యం కాబట్టి మరణము అగ్నిగుణంలో పడవేయబడుతుంది ఎందుకంటే దేవుని దృష్టిలో మరణం లేదు ఆ సృష్టి ఆ జీవి లేదు ఎప్పుడైతే వాళ్ళ మీద ఆయనకు ఆయన అంతగా కోపం వచ్చిందో ఆదాము చేసిన కూడా పాపము ఆదాముని కూడా ఆదాముని మరీ కష్టంగా అడు ఆయన శిక్ష ఆదానికి శిక్ష చాలా కష్టమైంది ఏంటది నిన్ను బట్టి ఈ నెలని క్షేపిస్తున్నా అంటే ఈ జీవితాంతం ఎంత భయంకరంగా నువ్వు ప్రయాసడాల్సి వస్తుంది అంత అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు నీ భార్య మాట విన్నావు ఈ విషయం గురించి కాస్త మనం చర్చిస్తారో చెప్పడం సలహాలు జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలా కానీ వాళ్ళ మాటలు వినడం వల్ల ఏం జరుగుతుంది ఒక విషయం జ్ఞాపకం చేయబడింది ముఖ్యంగా వారి బలహీనతలు ఏంటి అంటే లోకాతీతంగా ఉంటాయనే పాయింట్ శారీరకంగా ఉంటాయనే పాయింట్ కానీ ఎప్పుడైతే వాల్ రక్షణ పొందుతారో వాళ్ళు సమానంగా క్యారవుతారు పాపంలో ఉన్నంత వరకు వాళ్ళకి సమానమైన లెవెల్స్ లేవు ఎప్పుడైతే రక్షణ పొందినరోతలు ఇద్దరు వాళ్ళ లెవెల్స్ సమానం అయితే వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా వాళ్ళ కుటుంబాలను ముందు కానీ అది లేని భార్య భర్తను ప్రార్థన చేయడమే ఉంటుంది క్రైస్తవ మనం మాట్లాడుతున్నాం ఒకటి సేపు ఇద్దరు ప్రార్థన చేస్తారు కొరకు కుటుంబం కొరకు ఆత్మీయ ప్రపంచంలో పై కొట్లాడతారు దుష్ట శక్తులు గుర్తుంటారు నైట్లలోనే కదా అటాక్ చేసేయండి పిల్లల్ని కుటుంబాలను కాబట్టి మరణం మీద దేవుడు మరణానికి కూడా శిక్ష విధించడం చూస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కడ ఉండాలా అగాధంలో ఉండాల్సిన ఆత్మ ఇది ఇది బయటికి ఎట్లొచ్చింది దాన్ని దుష్టుడు ఎట్లలో పరుచుకున్నాడు ఒక వాక్యం చూడండి ప్రటన గ్రంథము ఆరవ అధ్యాయం ప్రటన గ్రంథము ఆరవ అధ్యాయం కొన్నిసార్లు మనం చూసిన గతంలో ఇది గ్రంథము ఆరవ అధ్యాయము ఎమ్మీద వర్చిన చూడండి అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడేరు దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాత లోకము వాణిని వెంబడించాను కట్క వలను కరువులను తెగులు వలన అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేయబడుతుంది అంటే ఇక్కడ పర్మిషన్ అంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అనేది ఇక్కడ చేయబడుతుంది దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాత లోకం వాణిని తర్వాత కట్గం వలన కరువు వల్ల చంపడానికి వాడికి బాధించడానికి వాడికి అధికారం అనుగ్రహించే వాళ్ళను దాని తర్వాత ఎంతో మంది మరణించట్టు మనం అక్కడ చూస్తా ఉంటాం ఇక్కడ ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తంను వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని ఇంబించిన రికార్డింగ్స్ లో మేము చూడండి చాలా డీటెడ్ గా విశ్వీకరించిన బలిపీఠం అంటే ఏంటి దాని క్రింద ఎవరు వారి ఆత్మలు అంటే వదీపబడ్డ వారి ఆత్మలు అక్కడ ఏం చేస్తున్నాయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏడుస్తున్నారు నాదా సత్య సౌరు పరిశుద్ధుడ తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము భూ నివాసులకు చేయక ఎందు అని కేక వేసేది కాబట్టి రెండు వేల వీళ్ళంతా శమల గుండపోయి కథ సాక్షులైన వారు ఆత్మలు అక్కడ ప్రభు సైనికులు దోషిస్తావని మమ్మల్ని అనవసరంగా చంపలేడని ఎవరికి అన్యాయం చేయలేదు అప్పుడు ఈశ్వర్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇక్కడ తెలుగు రాష్ట్రము వారిలో ప్రతిపానికి ఇవ్వబడి మరియు వారి వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్క ఈశ్వర్ చెప్తున్న మాట వారి వలననే మీరు ఎట్లయితే చనిపోయినరో మీ వలననే చంపబడబో వారి సహా దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క అంటే ఎంతో మంది ఆయన చనిపోయినారో మీలాగానే మీ సహ సహదాసులు తర్వాత ఇక్కడ అర్థం చేసుకోండి సహదాసులు అంటే ఒక గుంపు సహోదరులు అంటే ఇంకొక గుంపు దాసులు అంటే సేవా పరిచర్లు ఉండేవాళ్ళు సహోదరులు అంటే చర్చ్ మెంబర్స్ లీడర్స్ మెంబర్స్ బంగ్రిగేషన్ లీడర్స్ వీరి లెక్క సంపూర్తి కావాలా అంటే సంపూర్తి అంటే పర్ఫెక్ట్ మెంబర్ అందరు చనిపోవాలా ఈ సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడేను కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు అనేక మంది సేవకులు మరణిస్తారు రత సాక్షులు అవుతారు ఈ ప్రవచనం ప్రకారంగా కానీ మీకు చూపించిన ఎన్నిసార్లు ఈ రెండు గుంపులు లేని వారు చివ్ వారు ఎవరు బ్రతికుంటారు వన్ నంబర్ నేను చెప్పే వాటం హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను మీదైతే ఒక నెంబర్ ఒక తరమే నమ్ముతుంది అది ఈ గ్రూప్ లేదు నాకు తెలుసు అది నువ్వు ఎవరు చెవులో పడుతుంది ఆ రోజు వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు మినిమం కారణం 70 ఇయర్స్ ము ఇయర్స్ మినిమం మాక్సిమం వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంతకుముందు వన్ ట్వంటీ అని చెప్పిన కానీ ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ పెంచేసుకున్నాను నేను మీరు నవ్వుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు పిచ్చి అనుకోవచ్చు కానీ రోజు అవి చూసిన వాడు వర్షాతో పడతాడు ముందు ఎవడు ప్రారంభం ఆయన అయిపోతుంది తెలుసు కానీ దాన్ని స్వీకరించిన వాడికి విశ్వాసం ఉన్నట్టు కదా నేను నమ్ముతానని దీన్ని స్వీకరిస్తున్నాను అన్నవాడు ఖచ్చితంగా కాలంలో ఉంటాడు యహో శివ గురించి ఒకరోజు వాక్యం యహోశివ ముసడు అయిపోయాడు కానీ కాలేపు కాలే ఒకటే వయసులో ఇద్దరు మళ్ళీ ఏమని వస్తున్నారు యహోశివ ముసలు అయిపోయి ఇంకా కాలం ఆ టైంలో కాలేపు వచ్చి నాకు ఇంకా శక్తి నేను యుద్దం చేస్తా పోయి నాకు ఇవ్వాలని స్థలాలు మోసే చెప్పిన వాజ్ఞ ప్రకారంగా నాకు ఇంకా అనుగ్రహించబడలేని స్థలాలు మీరు చాలా ఆలస్యం చేసారు అప్పటికి ఇంకా అన్నిలు చేసుకున్నారు నాకు అవకాశం ఇస్తే నేను పోయి యుద్ధం చేసి వాటి తిరిగి సంపాదించుకుంటారు నాకు ఇంకా శక్తి ఉంది అంటున్నాడు కాలేదు ఎందుకు నవ్వింది కాబట్టి వాక్యం యోషం నమ్మలేదా అంటే నేను దాని గురించి చెప్తా లేదు ఎందుకంటే ఇట్లా ముడిలేస్తారు విశ్వాసం విశ్వాసం ముడిలేస్తారు అన్నట్టు కాబట్టి మరణం మీద దేవుడు ఏ రీతిగా అధికారం అనుగ్రహించింది మనకు విషయం ఇది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడే మరణిస్తావు నేను ఈ సీక్రెట్ ఎప్పుడు చెప్పాలి మీకు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే అప్పుడే నువ్వు విడిచిపెట్టగలవు నేను ఎప్పుడు చెప్పాలి ఈ సీక్రెట్ మీరు ఈ నోటి ఒప్పుకుంటేనే ఇంకా చాలు ప్రభు దాన్ని తీసుకో అన్నప్పుడు టక్కు తీసుకపోయాం లేదా చాలా మంది నీ భక్తులను ఏలియం తీసుకపోలేదా అట్లా చాలా మంది తీసుకోండి బైబిల్లో ఇంకా నాకు నేను సహించలేని ప్రభావాన్ని తీసుకపోతే తీసుకపోయాడు చాలా మంది కొందరికి ఏం చెప్పాడు నువ్వు నిండు వయసు అయినాక ముసలి నీ కాలను ముగించి నీ పితరులతో పోటీ నిద్రిస్తావు అని వాగ్దానం వాళ్ళు దాన్ని స్వీకరించు ఈరోజు మనమే స్వీకరిస్తలేం అందుకు మరణము నీ మీద తాండవం ఆడుతుంది నా మీద ఆడడానికి వీల్లేదని మనం నేను ఎవరి మీద ఆ రీతిగా దాన్ని ఆ వాక్యాన్ని స్వీకరించగలవా కాబట్టి మరణానికి ఎందుకు దీనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆతమ్మ వల్ల పాప వల్ల మరణం ఎట్లా ఈ లోకంలోకి వచ్చింది అనేది మనము రెండవ అధ్యాయం ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేడు వర్షాలు చేస్తాం ఆయన ఆజ్ఞాన్ని వీళ్ళు చేసి ఆ పండుని తీసుకుంటున్న వాళ్ళు ఏ చెట్టు అది మంచి చెడు అను తెలివినిచ్చి చెట్టు అది కదా ఆ పండు తిన్నారు ఆ పండుగ తినడం వల్ల మంచి చెడు రెండు తెలుసుకున్నారు వాళ్ళు మంచి తెలుసుకునింటే బాగుండేది లోకంలో కానీ వాళ్ళు మంచి చెడు రెండింటినీ తెలుసుకున్నారు మంచి చెట్టు కూడా జీవ వృక్షం ఉంది మంచి చెడు తెలివినిచ్చి వృక్షం కూడా చెడిపోయే చెడిపోయే విధానాన్ని చూపించే వృక్షం అది అది తిన్నారు వాళ్ళు కూడా ఆది కాండవ రెండవ దదిహేడో వర్షంలో మన ప్రభుత్వ తండ్రి వారికి ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే ఏ రోజైతే మీరు ఈ ఈ పండును తింటారో ఆ దినం మీరు తప్పక చచ్చగొరు కాబట్టి ఆయన దృష్టిలో చావ లేదు మరణం అనేది లేదు కానీ ఏ రోజైనా మీరు ఆ పండును తింటారో అంటే అభిదేయత చూపించి తింటారో తిరుగుబడతాను అంటే తిరుగుబాటుతారా అభిధేయత అంటే ఛాలెంజ్ చేయడం దేవుడిని ఈరోజు సేవకులను ఛాలెంజ్ చేస్తుంటారు మనుషులు ఇంకొక సేవకుడు ఇంకొక ఛాలెంజ్ చేస్తుంటారు ఆ రీతిగా వాళ్ళ ఆయుష తగ్గించుకుంటున్నారు నేను ఎవరిని ఛాలెంజ్ చేయను ఎవ్వరి గురించి నేను తప్పుగా మాట్లాడతాను లో ఎటువంటి అభిషేకం నాకు తెలియదు దానికి బహు జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఎవరైనా దూసిస్తే నీ ఆయుష్ తప్పున పడిపోతుంది ఎందుకంటే శరీరం అయిపోయినా కాబట్టి కాబట్టి ఏ రోజైతే నువ్వు పాపం చేస్తావో ఆ రోజు తప్పక మరణిస్తావు అనేది పాయింట్ అక్కడ కాబట్టి ఆజ్ఞ అత్యక్రమించడం వల్ల ఆ మరణం ఆ రోజు పుట్టింది ఆది కాండం అధ్యాయం పదిహేడో వర్షాలు చెప్పినట్లు వాళ్ళు ఏ రోజైతే ఆ ఆజ్ఞను లగించడం ఆ రోజు మరణం పుట్టింది అయితే సైతానుడు మటుకు ఆల్రెడీ మనిషి మీద మనిషి మీద ఉ మనిషి చేత ఉన్న అధికారాన్ని సంపాదించుకున్నాడు వాడు వారిని పాపంలో పడేసి అంటే వారి మనసులో గురినట్టే కదా లోపరుచుకుండా వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళను రహస్యాలని అన్నిటినీ వాడిని లోపరుచుకోవడానికి వాడు కూడా నీ యొక్క మనసు నీ యొక్క ఆలోచనని అర్థం చేసుకోగలడు వాడికి మనం అట్లాంటి అవకాశం ఇవ్వద్దు అన్నది ఈ వాక్యం నేను చరిస్తుంది కాబట్టి మనం కొంచెం జీవనాన్ని గురించుకోవాలి 9.45 ఫార్టీ ఫైవ్ క నేనే చెప్పినా గానీ నేను నా దృష్టిలో టైం ఇక్కడ పెట్టుకోలేకపోయినా కానీ ఐఎమ్ సారీ ప్రార్ తీసుదా కళ్ళు మూసుకోండి పరశు దిరేవాళ్ళ జ్ఞాపకం చేసుకుని మాకు ఈ యొక్క వాక్యాన్ని గమనించిన ప్రభుత్వ మరణాన్ని ఈ యొక్క మరణం అనే ఆత్మని మీరు మాకు ఏ రీతిగా చూపిస్తుండే అర్థం చేసుకుని ప్రభుత్వాలు జీవించలాగా సహాయపడమంతా ఆదేశం ఈ శరీర నియమాలని మేము పాటించకపోతే మరణము మా రాజ్యం వెళ్తుంది అన్న విషన్ ఇస్తున్నారు అందుకు మేము మా శరీరాన్ని ఛేదించుకొని ఆత్మస్వరుకులుగా కావాలా మరణం మీద మేము అధికారం పొందుకోవాలా ముఖ్యంగా ప్రభుత్వ వాళ్ళని పాపపు నియమాలన్నీ మనసు తెలియాలని సహాయపడండి అందుకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం మాకు దయచేయండి మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం పొందుకోకపోతే పాపపు నియమాల మీద మేము విజయం పొందలేము అయినా వింటున్న వారందరి జీవితంలో విజయం అనుగ్రహించి మనం ముఖ్యంగా అండి మరణం రీతిగా తాండవ మార్పు చూసిన ప్రభావం ప్రపంచమంతట మనుషులు చనిపోతున్న లక్షల కొద్ది ఒక దేశమైంది ఒక దేశం యుద్దాలు సమాచారాలు దేశం మీద దేశం జనం మీదకి జనం రాజ్యాలను ఇస్తున్నాయి ప్రభుత్వ ఎక్కడికిసిన మరణ కాండ మీరు చూపిస్తారు ఆరవ బూర టైంలో మరణం ప్రారంభమవుతున్నాయి అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా కూడా మాకు చూపించినారు ఒక చిన్న గుంపుని మీరు అనేక దశలతో కాపాడుచుస్తున్నారు అక్షరాల నాలుగు వేల మందికి అటువంటి గుంపులు మమ్మల్ని అందరినీ జాబితా చేసినందుకు మీకెంత వాదనాలు ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఇప్పుడు మీ వరకు జీవించే బిడ్డల తయారు చేయమని రాత్రి మంచి ధనం కలించమని ఏసుక్రీస్తు పరుష నామంలా ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలయండి అందరికి ప్రైజ్ లాడ్ నైట్ ఫేస్ ఫైస్ ప్రైజ్ లాడ్